ఇత్తన సంఖ్య ఐదు వందల యాభై నాలుగు ఎందరు గలిగిన ఇతనిలోనే ముందు వెనకలను ముఖ్యం బితడే భవ విదూరుడాపద్బంధుడు హరి వివరించి కొలువ వేల్పుడితడు కవతో లక్ష్మీ కాంతుడితడు రక్షకుడు కలిదోషరుడు కారుణ్య నిలయుడు వలెనను వారికి వరదుడూ తలపులో నగల తత్వం పితడు సులభుడితడరసి చూసిననూ శ్రీవేంకటేశుడు చిత్తజగురుడు ఏవల చూచిననితడే గోవిందుడితని కొలిచితిమిది ఓ टिमी तुद मेक् कैकि